ం శ్రీగరుభ్యో నమ హరిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమాము భగవత్పాదశంకరంకరం పదాపరాత్మనోరే సంభావితైక తత్వమ్యాది వాక్యై సా భాగత్యాగే న్య చెప్పవలసిన శ్లోకం అదే కదా అది కూడా చెప్పలేదా సుషుప్యభానే సమాత్మనోన్వయరేస్వాత్మ సుషుప్యనవన పరా పరాత్మనోరే సంభావితైక మ్యాదివాక్యై సా భాగత్యాగే నలక్ష్యతే చూడండి ఆత్మా ఆత్మ అంటే తాను నేను అనమాట ఈ నేనుకి ఒక నికృష్టమైన అర్థము ఒక సర్వోత్కృష్టమైన అర్థము రెండు అర్థాలు ఏమండి ఇప్పుడు అజ్ఞాని నేను అనే అనుభవాన్ని ఒక విధంగా అన్వయించుకుంటాడు దేహమే నేను అనుకుంటాడు అజ్ఞానం అలాగే ఉంటాడు తర్వాత కొంతమంది కన్సిడరేషన్స్ చాలా గట్టిగా గలవాళ్ళు నేను ఫలానా క్యాస్ట్ మనిషిని అని నిశ్చయించుకుంటాడు ఇంకొకడు ప్రాంతము అభిమానం ప్రాంతీయ అభిమానంతో నేను ఫలానా ప్రాంతమునకు చెందిన వాడను అని నిశ్చయించుకుంటాను అలాగా నిశ్చయించుకుంటా హిట్లరు అడాల్ఫ్ హిట్లర్ రెండో యుద్ధాన్ని ఎందుకు రెండో ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టేది అంటే జర్మన్ రేస్ దాన్ని నార్టిక్ రేస్ అంటారు జర్మన్ జాతి యూరప్ మొత్తానికి చాలా గొప్ప జాతి నేను ఆ గొప్ప జాతికి చెందిన వాడను నా జాతికి చెందిన వారందరూ కూడా చాలా ఉన్నత స్థితికి రావాలి అనే ఒక ఫ్యాసిస్ట్ టెండెన్సీతో మొదలుపెట్టాడు కాబట్టి నేను అనే అనుభవాన్ని ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు ఆయా విధములుగా అన్వయించుకుంటూ ఉంటాను నేను కాని దానితో ముడిపెట్టి అన్వయించుతాను ఉదాహరణకి నేను బ్యాంకర్ని అంటాడు అప్పుడు ఆయమే బ్యాంకర్ అంటే బ్యాంక్ అన్నది అనాత్మ ఆత్మ కాదుగా బ్యాంకు తాను ఆత్మస్వరూపుడు కానీ ఆత్మయే ఆత్మస్వరూపుడునైన తనకు బ్యాంకుకి సంబంధం కలదు అని నిర్ణయించుకుని ఆయమే బ్యాంకర్ అంటాడు అలాగే ఆయన ల్యాండ్లార్డ్ అంటాడు మరోహుడు సో ఈ విధంగా అనాత్మతోటి కలగాపులకం చేసి ఆత్మస్వరూపాన్ని అనేక రూపాలుగా తప్పుగా తెలుసుకునేటువంటి సందర్భాలలో అది కూడా ఆత్మ కల్తీ కల్తీ ఆత్మ కల్తీ ఆత్మ కల్తీ నెయ్యిలాగా కల్తీ నెయ్యి కూడా నెయ్యే పూర్వకాలం ఏం చేసేవారంటే పెళ్ళిళ్ళలో ఒక ఒక వీష వీష ఒక కేజీ స్వచ్ఛమైన నెయ్యి ఒక కేజీ డాల్డాకొని ఈ రెండు కలిపేసి కరగబెట్టేసి ఉడ్డించేసేవారు ఇవి వచ్చిన వాళ్ళ పప్పు వర్ణంలోనో బూరెల్లోనో అవి నెయ్యి వేసేసి తినేసేవారు వారం రోజుల్లో దగ్గుతో కూర్చుంది కల్తీలో దుఃఖం ఉంటుందిగా అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని అనాత్మతో కల్తీ చేసేసి మీరు లోక వ్యవహారం చేసేస్తూ ఉంటే దాంతో దుఃఖం వచ్చేసింది దుఃఖాన్ని అనుభవించక తప్పదు సో ఆ విధంగా అనాత్మతో కల్తీ అయిపోయి ఉండేటువంటి ఆత్మను నికృష్టమైన ఆత్మ అంటారు వాస్తవానికి ఏ కల్తీ లేకుండా శుద్ధముగా ఉన్న ఆత్మను సర్వోత్కృష్టమైన ఆత్మ అంటారు వీటికి పేర్లు సంస్కృతంలో అయితే అపర ఆత్మ నికృష్టమైన ఆత్మ పర ఆత్మ పరాకి మా ఒకటి చేర్చండి పరమాత్మ ఇప్పుడు ఈ నికృష్టమైన ఆత్మకి పరమాత్మకి తేడా అయితే మనకి తెలుస్తూ ఉంటుంది ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనాత్మతోటి కలగాపులగం చేయడం వల్ల వచ్చిన తేడా మీరు ఆ అనాత్మ యొక్క కలగాపులగాన్ని తీసేయగలిగితే తేడా ఏ ఉండదు ఇది కల్తీ నెయ్యి ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్నారు ఏదైనా ఒక ప్రాసెస్ని చేసి ఈ కల్తీ నెయ్యిని తీసి పారేశారనుకోండి కల్తీని తీసి పారేశారనుకోండి ఉదాహరణకి దాల్డా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర దాల్డా గడ్డ కడుతుంది కానీ స్వచ్ఛమైన నెయ్యి గడ్డ ఆ టెంపరేచర్ డిగ్రీకి దాన్ని కూల్ చేసి అలా ఒక గంట సేపచ్చడితే దాల్డా అంతా కూర్చుంటుంది స్వచ్ఛమైన నెయ్యి ఇలా ఉంచేస్తే ఇప్పుడు ఇలాగా వచ్చిన స్వచ్ఛమైన నెయ్యికి అసలు సిసలు స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏముంటుంది ఏముంది అలాగే అపర ఆత్మ అనాత్మతో కలగా వల్ల నికృష్టంగా తయారైన ఆత్మ నుండి ఈ ఈ అనాత్మతో అది అజ్ఞానం చేత వచ్చింది సరిగ్గా తెలుసుకోకపోవడం చేత వచ్చింది మీరు సరిగ్గా తెలుసుకున్నట్లయితే పోతుంది జ్ఞానంతో పోతుంది తో వచ్చింది ఏదైనా జ్ఞానంతో పోతుంది కాబట్టి జ్ఞానం యొక్క మహిమ చేత ఈ అజ్ఞాన కల్పితమైన కల్తీని మీరు తీసిపారేస్తే ఈ అపర ఆత్మయే పర ఆత్మ అయిపోతుంది అంతేనా ఇంక వేరే ఏదైనా ఉపాయం ఉందా ఇంక వేరే ఉపాయం లేదు మీ దగ్గర ట్వంటీ టూ బంగారం ఉందనుకోండి దాన్ని ట్వంటీ ఫోర్ బంగారం మీకు కావాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారాన్ని ఎక్కడి నుంచి సృష్టిస్తారు మీరు సృష్టించక్కల్లా ఈ ట్వంటీ టూ క్యారెట్ బంగారం తీసుకుని దాంట్లో ఆ టూ క్యారెట్ కం ఇంప్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని తీసి పారేస్తే పోతుంది అది శుద్ధమైన బంగారం ఇప్పుడు ఆ పని మనం చేయాలి ఏమండి అది శ్లోకం పరా పరాత్మనోరేవం యుక్త సంభావితైకత తత్వమస్యాది వాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే అక్కడికి అది ఒక ఉపోద్ఘాతం అండి ఇంకో ఉపోద్ఘాతం వాక్యమునకు అర్థమును తెలిపే శక్తి ఉంటుంది అయితే వాక్యానికి అర్థాన్ని సరిగ్గా తెలుసుకునే తెలివితేటట్లు కూడా వినేవాడికి ఉండాలి పిడిచి బియ్యానికే ఒకే మంత్రంలో ఉండకూడదు నేను మీకు రెండు వాక్యాలు చెప్తా మీరు ఎలా తెలుసుకుంటారో చూస్తా రాముడు రావణుని సంహరించను అనే వాక్యం ఉన్నది ఈ వాక్యంలో ఆ పదాలకి ఎంత అర్థం ఉందో మీరు తీసుకోవచ్చు అంటే లెటర్ అలా తీసుకోవచ్చు కరెక్టేది ఆ విధంగా పదములకు ఉన్నంత అర్థాన్ని తీసేసుకునే వాక్యాన్ని అర్థం చేసుకునే సందర్భంలో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైమరీ మీనింగ్ అంటారు ప్రైమరీ మీనింగ్ సంస్కృతంలో ఏమనాల్సి ఉంటుంది ముఖ్యార్థం ముఖ్యార్థం తీసుకుంటాం వాక్యాలకు అన్ని చాలా సందర్భాల్లో ముఖ్యార్థాన్ని మనం తీసుకుంటాం నేను ఇంకో వాక్యం చెప్తా అది చెప్ప అది వినగానే మీకు తెలిసిపోతుంది ఏమని దీనికి ముఖ్యార్థం తీసుకోకూడదు అని తెలిసిపోతుంది లైక్ వాట్ కైకేయి దశరథ మహారాజుని చంపినది ముఖ్యార్థం తీసుకోవచ్చా తీసుకోకూడదు ఆవిడ ఆయన మరణానికి ఇండైరెక్ట్గా కారణమైందని అభిప్రాయం ఆవిడ మూలంగానే ఈయన పోయారు పోయారు అని చెప్పడం కోసం ఆ ఎంఫోసిస్ కోసం అలా చెప్పారు తప్ప దాన్ని ముఖ్యార్థం తీసుకోకూడదు రాముడు రాముణుని చంపాను అన్నప్పుడు తీసుకున్న అర్థం ఇక్కడ తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి ముఖ్యార్థాన్ని కొద్దిగా మార్పు చేసి తీసుకోవాలి అంటే ముఖ్యార్థంలో కొంత అంశం తీసుకుని కొంత అంశాన్ని విడిచిపెట్టాలి అక్కడ అలా చేయాలంటారా అక్కర్లేదంటారా కొంత అంశం ఏం తీసుకోవాలి మొత్తానికి ఈయన చావుకే ఆవిడ కారణమైనది అనే అంశం తీసుకోవాలి ఆవిడ ఆయన చేతులతో తీగపెట్టుకుని నలిపి చంపిందని మాత్రం తీసుకోకూడదు కొంత తీసుకోవాలి కొంత విడిచిపెట్టాలి దీన్నే ఏమంటారంటే భాగ త్యాగము అని అంటారు ఓ భాగాన్ని తీసుకోవాలి ఓ భాగాన్ని విడిచిపెట్టాలి మొత్తం అర్థం ముఖ్యార్థంలో లాగా మొత్తం అర్థం తీసేసుకోకూడదు ఏమండి ఈ రకమైన ప్రక్రియకి ఇంగ్లీష్లో ఏమంటారు సెకండరీ మీనింగ్ అంటారు అలా అనుకోండి లేకపోతే ఇంప్లైడ్ మీనింగ్ అని కూడా అంటారు సంస్కృతంలో ఎవరంటారో తెలుసిన లక్షణ ఈ లక్షణ ఎటువంటి లక్షణం అంటే ఒక కొంత అంశం తీసుకుంటున్నాము కొంత అంశమే విడిచిపెట్టేస్తున్నాము కాబట్టి దీన్ని భాగ త్యాగ లక్షణ ఇంకా ఇంకో రకం లక్షణాలు కూడా ఉంటాయి మనకి ఇప్పుడు అంత మీమాంసలోకి మనం వెళ్ళొద్దు ప్రస్తుతాన్ని మనకు అవసరమైనంత తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు భాగత్యాగము అనగా ఏమి లక్షణం అనగా నేనే అర్థమైంది కదా ఏం కష్టమై ఉందండి సరళమైన విషయాలు అయితే ఇంకో దృష్టాంతం ఉపయోగపడే దృష్టాంతం సోయం దేవదత్త అని వాక్యము ఆ దేవదత్తుడు సహా దేవదత్త ఆ దేవదత్తుడు అయం ఈయన అంటే ఈ సందర్భం ఎట్టిందంటే నేను దేవదత్తుడిని పదేళ్ల క్రితం చూశాను ఈ మధ్యన మళ్ళీ చూడలే సడన్గా ఆయన్ని చూశాను చూస్తే ఆ దేవదత్తుడు ఈతడే అని నాకు ఆ దేవదత్తుడు అప్పుడు అక్కడ దేశము కాలము అప్పుడంటే పదేళ్ల క్రితం అక్కడంటే విజయవాడలో చూచిన దేవదత్తుడు ఈ దేవదత్తుడే అంటే ఇప్పుడు ఇక్కడ చూచే దేవదత్తుడు ఇప్పుడు ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడికి అభేదాన్ని చెప్తున్నాం సూయం దేవదత్త అంటే ఆ దేవదత్తుడు ఇక్కడే అన్నప్పుడు దాన్నే అభేదము అభేదాన్ని చెప్పేప్పుడు కొంత విడిచిపెట్టాల్సి ఉంటుంది ఏ అంశాలను విడిచిపెట్టాలి అప్పుడు అక్కడ అనే అంశాన్ని ఆ దేవదత్తుడి నుంచి తీసేయాలి ఇప్పుడు ఇక్కడ అనే అంశాన్ని ఈ దేవదత్తుడి నుంచి తీసేయాలి తీసేస్తే దేవదత్తుడు దేవదత్తుడు ఒకటవుతారు అలా కాకుండా అప్పుడు అక్కడ అనే అంశాలని దేవదత్తుడికి అలా అంటిపెట్టి పట్టుకుని ఇప్పుడు ఇక్కడ అనే అంశాలని ఈ దేవదత్తుడికి అంటిపెట్టి పట్టుకుంటే ఒకటవరు కాబట్టి మీరు అభేదాన్ని సాధించాలి అంటే అప్పుడు అక్కడ తీసేసి ఇప్పుడు ఇక్కడ తీసేస్తేనే అభేదం వస్తుంది నేను ఈ మాటని కొంచెం ఒక్క పిసరు పరుషమైన భాషలో చెప్తూ ఉంటాను అక్కడ ఉన్న విష్ణువు ఇక్కడ ఉన్న జీవుడు ఒకటేలా అవుతారు అని ద్వైతుల యొక్క ఆ పూర్వపక్షం వెనకాల ఉన్న సైకాలజీని నేను పరిశీలిస్తున్నా పూర్వపక్షంలో ఎవోవాదాలు ఉపవాదాలు ఏవో చాలా ఉంటాయి లాజిక్ చాలా ఉంటాయి తర్ప అంతా లాగా పుస్తకాలు పుస్తకాలు వ్రాసి పెట్టారు ఆ పుస్తకాలు అలాంటి పెట్టండి వాదాలు అన్నలాంటి పెట్టండి సైకాలజీ మీకు నేను చెప్తున్నా అక్కడ ఉన్న సైకాలజీ ఏంటో చెప్తున్నా ఆ సైకాలజీ ఏమిటంటే వాడు అప్పుడే కళ్యాణం నుంచి వచ్చాడు కళ్యాణం చేయించి వచ్చాడు ఎవరికి కళ్యాణం చేయించాడో విష్ణువుకి కళ్యాణం చేయించి విష్ణువు కళ్యాణం ఎవరితో చేస్తాడు లక్ష్మీదేవితో విష్ణువు కళ్యాణం చేయించి అప్పుడే వచ్చాడు ఈయనెవరు ఈయన వెంకమ్మ అనే ఆయన భర్త నువ్వు విష్ణువు ఒక్కటే అంటే ఆయనకి ఎలా ఉంటుంది చీపురు తిరగద్దామన్నంత కోపం వస్తుంది నేను నా నా భార్య వెంకమ్మ కూర్చుని పేటల మీద కూర్చొని విష్ణువుకి లక్ష్మీదేవికి కళ్యాణం చేయించి వస్తే నేను భక్తుడిని అవుతా కానీ ఆయన నేను ఒకటేలో ఉన్నా వెంకమ్మ మొగుడును లక్ష్మీదేవి మొగుడు ఒకటవుతారా అవ అది అతని సమస్యని అతని ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి మీరు అర్థమైంది టాపిక్ భాగత్యాగము చేయగలగాలి భాగత్యాగం చేయలేడు ఆయన ఎందుకంటే కొంతమంది వివాహము పురుషార్థము అనుకుంటారు పెళ్ళియే యథార్థం ఇంకా పెళ్ళి అయిందంటే అది అది వజ్ర ఉపాధి వజ్రాన్నైనా పగల కొట్టచ్చేమో కానీ ఇంకా ఆ ఉపాధిని మాత్రం చలనం లేదు దానికి అని వాడి పర్సనాలిటీ ఎలా తయారవుతుందంటే ఐఎమ్ ది హస్బెండ్ ఆఫ్ సచ్ సచ్ లేడీ అనే పర్సనాలిటీ తయారవుతుంది మీరు అడగచ్చు నీకు ఎలా తెలిసింది అంటే ఈ ఆచార్యులు ఏం చేశారంటే ఈ జీవుడిని వైకుంఠానికి పట్టుకెళ్ళారు ఆచార్యులు ఇలాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళ చర్చల్లో ఈ జీవుడు ప్రాణం పోయిన తర్వాత ఒక విమానం ఒకటి వచ్చింది ఆ విమాన చోదకులు ఇద్దరు ఉంటారు పైలట్టు కో నందుడు పైలట్టు సునందుడు కో విమానం వచ్చింది ఆ విమానం బంగారంతో తయారు అంటే విమానం అల్యూమినియంతో చేస్తారు కదా బంగారంతో ఎలా చేస్తారంటే వైకుంఠంలో విమానాలు బంగారంతో చేస్తారు భూలోకంలో అయితే అల్యూమినియంతో చేస్తారు కాదండి ఎగరాలంటే భూలోకంలో విమానాలకి ఎయిర్ త్రస్ట్ ఉంటే కానీ ఎగరలేవు వైకుంఠంలో విమానాలకి ఎయిర్ త్రస్ట్ అక్కర్లా ఇంజన్ అక్కర్లేకుండా ఎగురుతాయి కాబట్టి వాటిని బంగారంతో చేయచ్చు కాబట్టి బంగారు విమానం వచ్చింది వచ్చి ఈయన్ని తీసుకెళ్ళిపోయింది మరి ఈయన భార్య మాట ఏమిటి జన్మ జన్మల అనుబంధం కదా ఇది అంటే ఈ ద్వైతాచార్యులు ఎలా ఉంటారో మీకు నేను కథ చెప్పినట్టు చెప్తున్నా జన్మజన్మల అనుబంధం మీరు మోగజీ మోగమునస్తున్న సినిమా చూసి ఉంటారు కాబట్టి ఈ ఈ మాట ఏమిటి అంటే వీళ్ళు ఏమన్నారంటే ఈవిడికి మళ్ళీ విమానం తర్వాత వస్తుందయా ఈ విమానంలోనే వెళ్ళిపోనక్కర్లేదు అని అన్నారు ఆ తగినంత పుణ్యం ఆవిడ కూడా చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉండి మళ్ళీ ఇంకొకటి ఏమన్నా పెళ్ళాడనం అలాంటివి పెట్టుకోకుండా అంటే ఒకసారి మిస్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వకూడదు మన్స్ మిస్డే పర్మనెంట్లీ మిస్డే యూ షుడ్ నాట్ మిస్ యూ షుడ్ నాట్ బికమ్ ఎట్ మిస్ వన్ బోర్త్ అప్పుడు ఆ భక్తితోటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ ఆ భర్తనే తలుపుకుంటూ జీవించినట్లయితే మళ్ళీ ఈవిడికి కూడా విమానం వస్తుంది ఈ విమానం కూడా తీసుకెళ్ళి అక్కడ వైకుంఠంలో దిగబెట్టేస్తే ఆయన ఆవిడ అక్కడ ఉంటారు ఆ పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు అని చెప్పారు మళ్ళీ అంటే దీన్ని బట్టి వాడి సైకాలజీ మీకు అర్థమైందా మీరు సైకాలజీని పట్టుకోవాలి ఏవో కథలు రాశారంటే సరే అందరూ కథలు రాసిన వాళ్ళే దీంట్లో పెద్ద విషయం ఏం కాదు ఆ కథ వెనుక సైకాలజీ ఏమిటి అంటే వాడి పర్సనాలిటీలో మ్యారేజ్ ఈజ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ సో మచ్ సో హీ కెనాట్ హ్యావ్ ఎ గాడ్ వితౌట్ మ్యారేజ్ వాడి పర్సనాలిటీలో మ్యారేజ్ ఎంత బలమైన అంశం అంటే వాడు ఆరాధించే గాడు కూడా పెళ్ళైన వాడు అయ్యి ఉండాలి పెళ్ళి పిటాకులు లేని గాడిని వాడు అసలు ఆరాధించడం దత్తాత్రేయుడు దక్షిణామూర్తులు నా అనుకోండి ఏది ఏది కళ్యాణం చేద్దామంటే హనుమంతుడు కూడా అక్కల్లా కానీ హనుమంతుడికి కళ్యాణం చేసే సందర్భం ఉంటే కావాలి కళ్యాణం చేస్తారు కుమారస్వామికి కళ్యాణం సౌందర్య ఏం చెప్పారంటే కుమారస్వామి ఎప్పుడూ పిల్లాడిగానే ఉంటాడని చెప్పారు కుమారస్వామికి కళ్యాణం అంటే కళ్యాణం చేస్తే కానీ వీడికి ఉత్సాహం రాదు అంటే ఆ వైష్ణవులందరూనేమో తెల్ల మాట్లాడితే మాట్లాడితే కళ్యాణం అంటూ ఉంటారు వాళ్ళు మాకే కళ్యాణము లేకుండా ఇలా వదిలేయడానికి వీర్లేదు మేము కూడా కళ్యాణం చేసుకోవాల్సిందే వాళ్ళు ఇద్దరిని పెట్టి చేస్తున్నారు కళ్యాణం మేము కూడా ఇద్దరిని పెట్టి చేస్తున్నాం మళ్ళీ దేవసేన కళ్యాణం చేస్తాం విఘ్నేశ్వరుడికి కళ్యాణం లేదురా బాబు విఘ్నేశ్వరుడికి కళ్యాణం ఉండదు కానీ మాకు కావాల్సిందే మనం ఒకళ్ళతో చేసుకున్నాం ఒకళ్ళు కాదు ఇద్దరితో కావాల్సింది సిద్ధి బుద్ధి పెట్టి కళ్యాణం చేస్తాం సో కళ్యాణం చేస్తే కానీ వీడికి అసలు ఉత్సాహం ఉండదు అలాంటి వాటి దగ్గర అద్వైతం ఏం పనికొస్తుందండి ఇంకేతనే అద్వైతాన్ని యూ షుడ్ నాట్ క్యారీ దా నేను ఈ కథంతా ఏదో కాలక్షేపం కోసం చెప్పానని మీరు అనుకోవద్దు నేను ఎందుకు చెప్పానంటే ఆర్ యూ రెడీ టు రెడీ ఫర్ భాగత్యాగ లక్షణ అది నేను చెప్పాను నాకు ఇంకో ధైర్యం ఏంటంటే అవసరమైన ఎడిటింగ్ అంతా కూడా మన శ్రీరామ్ గారు చేస్తారని నాకు తెలుసు సో భాగత్యాగ లక్షణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు భాగత్యాగ లక్షణకి సిద్ధమైతే వేదాంత పంచదశి మీకోసమే ఉన్నది మీకు భాగత్యాగ లక్షణలు ఇవి మాకు వద్దు కళ్యాణాలే మాకు కావాలి అనుకుంటే ఈ పాఠం మీకు కాదు క్రిపే ఫర్ భాగత్యాగ లక్షణం అంచేతనే అత్యంతమైన నామరూపాసక్తి ఉన్న వాళ్ళకి వేదాంతం బోధపడదు నేను నామరూపాలని పట్టుకోకుండా మీరు వదిలిపెట్టండి అని చెప్తూ ఉంటాను నన్ను ఫోటో అంటారు ఎందుకండి ఫోటో పరిచ్ఛన్నమైన దేహం శిథిలమవుతూ దేహానికి మీరు ఫోటో తీస్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఉత్సాహం కాలేదు ఎందుకంటే బాడీ శిథిలం అవుతూ ఉన్నప్పుడు పోలేదు వయస్సులో ఉన్నప్పుడు ఫోటో తీశారంటే అన్నం చూద్దాం పెళ్ళి కాలేదు చూపించాలని తీశారంటే పోనీ అందాం ఈ శిథిలమైపోతున్నటువంటి దేహానికి మీరు ఫోటో తీస్తే ఆ ఫోటో చూస్తే మీకు సంతోషమేమో కానీ నాకే సంతోషమో ఉండదు కాబట్టి ఫోటో వద్దని చెప్తాను ఐ రిఫ్యూజ్ నన్ను అడిగితే వాళ్ళు నన్ను అడగరు కాబట్టి నడిచిపోతుంది అది వేరే సభ్యక్తి కాబట్టి నామరూపాసక్తి ఉండకూడదు వారు చాలా గొప్ప మహాత్ములు నామరూపములను తిట్టమని నేను అంటల్లా నామరూపాసక్తి వద్దు అని మాత్రమే చెప్తున్నా గో బియాండ్ ఏంటి తిట్టడం అంటే అదే లెవెల్లో ఉంటే కానీ తిట్టడం వదరు గో బియాండ్ ఏంటి కాబట్టి భాగత్యాగలక్షణకి మీరు సంసిద్ధులు అవ్వాలి వేదాంతం అంటే మీరు ఏమనుకుంటున్నారు భాగత్యాగలక్షణ అంటే ఏమిటో తెలుసుకుని ఆ భాగాల్ని త్యాగం చేసేందుకు మీరు సిద్ధపడితే అప్పుడు ఏకత్వం అద్వైతం వస్తుంది సో శంకర్లతో త్యక్వా గృహే రతి మధోగతి హేతుభూత ధన్యా ధన్యాష్టకం అనే ప్రశ్నలో గృహే రతి అధోగతి హేతుభూత అధోగతికి హేతువైనటువంటి నేను గృహస్థమనేటువంటి తీవ్రమైన ఆసక్తి ఏదిగలదో దానిని విడిచిపెట్టమని అంటారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందేం లేదు ఇదికే భాగత్యాగానికి సంశుద్ధులు కావాలి పదక్ష పరాపరాత్మనో సంభావికత తత్వమీ ఆదివాక్యై సా భాగత్యాగేనా లక్ష్యతే తాత్పర్యం చెప్పే ముందు ఇంకొకటి తత్వమసి అని మీరు విన్నారు ఛాంద్రోద్యోగ పురుషత్తు మీరందరూ చదివారు తత్వం అసి ఇది ఈ వాక్యం తరించి చెప్పే వాక్యం కాదు త్వం గురించి చెప్పే వాక్యం ఆయన ముందు అది తెలుసుకోవాలి తత్తు గురించి చెప్తున్నారా త్వం గురించి చెప్తున్నారా అని అది ఎలా తెలుస్తుంది ఎందుకంటే తత్వ ఉంది త్వము ఉంది రెండు ఏకవచనం ప్రథమావిభక్తిలో ఉన్నాయి దేని గురించి చెప్తున్నారన్నది ఎలా తెలుస్తుంది అసిని బట్టి తెలుస్తుంది అసి అంటున్నారు అసి నువ్వు అగుచున్నావు నువ్వు అవుతున్నావు అంటే అది నువ్వు గురించి చెప్పిన వాక్యం అవుతుంది తప్ప దాని గురించి చెప్పిన వాక్యం అవుతుంది దాని గురించి చెప్పిన వాక్యం అయితే ఎలా ఉంటుందో తెలుసునండి తత్వం అస్థి అని తత్వం అస్థి కాకుండా తత్వం అసి అని ఉంది నీ గురించి చెప్తున్న వాక్యం నేను అన్న అది అన్నప్పుడు మీ వైపు మీరు మార్చుకోవాల్సి ఉంటుంది కదా అహమ్మ అవుతుంది వం కాస్త మీ నేను అను అనుభవాన్ని మీరు తీసుకోండి శృతి మీకేం చెప్పింది తత్వ మెసేజ్ నేను అనుభవాన్ని మీరు తీసుకోవాలి నేను అన్నది ఓ పదము కాదు ఆ పదము యొక్క అర్థము కూడా కాదు మరి నేనేమిటి అనుభూతి అనుభూతి మూడు లెవెల్స్ ఉంటాయి పదము అర్థము అనుభూతి పదం ఎక్కడ ఉంటుంది నోట్లో ఉంటుంది అర్థం ఎక్కడుంటుంది బుద్ధి అందు అనుభూతి ఎక్కడుంటుంది ఆత్మయంలో ఉంటుంది తెలిసిందండి అనుభూతి బుద్ధిలో ఉండదు అనుభూతి ఆత్మయంలో ఉంటుంది